సాధారణంగా ఎవరైనా నడుస్తూ నడుస్తూ కాలికి ఏదైనా గట్టిగా ఒక వస్తువు తగిలినప్పుడు అబ్బా ఆ తీవ్రమైన నొప్పిలో మెదడులో ఏదో తెలియని కరెంట్ పాస్ అయినట్లు అవుతుంది అప్పుడు అప్రయత్నంగానే నోటి నుంచి ఒక ఒక నిషిద్ధ పదం బయటకొచ్చేస్తుంది వాడుక భాషలో చెప్పాలంటే ఒక బూతు కరెక్ట్ నుంచి సమాజం మనకు నేర్పిన దాని ప్రకారం చూస్తే ఇలాంటి పదాలు వాడటం ఒక చెడు ప్రవర్తనను లేదా సంస్కారం లేకపోవటమను అనుకుంటాం కానీ సైన్స్ దాన్ని కరెక్ట్ ఈరోజు మన ముందున్న న్యూరో సైన్స్ అలాగే సైకాలజీ పరిశోధనా పత్రాలను గమనిస్తే దీని వెనక ఒక అద్భుతమైన శాస్త్రీయ ప్రపంచం దాగియుందని అర్థమవుతుంది కదా నూటికి నూరు శాతం అంటే పదం నోట్లోంచి రావడానికి ఒక స్పష్టమైన నాడి సంబంధిత అదే న్యూరోలాజికల్ కారణముందనమాట అవును మెదడు దృష్టిలో అవి మనం రోజూ మాట్లాడే సాధారణ భాష లాంటివి కావు అని ఈ సోర్సెస్ చెప్తున్నాయి అవునండి అవి ఒక ప్రత్యేకమైన భావోద్వేగ ఆయుధాలు లాంటివి మనం కోరుకున్నా కోరుకోకపోయినా అవి మన మెదడులో చాలా లోతుగా నాటుకుపోయుంటాయి ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణ ముఖ్య ఉద్దేశం కూడా అదే అసలు ఈ చెడ్డ పదాలు మన మెదడును ఎలా ప్రభావితం చేస్తాయి మన శారీరక బలాన్ని అమాంతం ఎలా పెంచుతాయి ముఖ్యంగా ట్రాఫిక్లో రోడ్డుమీద వెళ్తున్నప్పుడు వచ్చే విపరీతమైన కోపాన్ని తగ్గించే సాధనాలుగా ఇవి ఎలా పనిచేస్తాయనేది కూడా చూద్దాం ఖచ్చితంగా అయితే సాధారణంగా మనం మాట్లాడే భాషకు ఈ నిషిద్ధ పదాలకు మధ్య ఉన్న తేడా ఏమిటో అర్థం చేసుకోవాలంటే ముందుగా పద్దెనిమిది వందల జరిగిన ఒక సంఘటన దగ్గరికి వెళ్ళాలి పాల్ బ్రోకా గారి పరిశోధన కదా అవును ఒక శాస్త్రవేత్త ఆ సంఘటన గురించి కొంచెం వివరిస్తారా తప్పకుండా ఆ సంఘటన న్యూరోసైన్స్ చరిత్రలో ఒక కీలకమైన మలుపు అని చెప్పాలి అప్పట్లో పాల్ బ్రోకా ఒక రోగిని పరీక్షించాడు ఆ రోగికేంటే మెదడు తీవ్రంగా దెబ్బతినడం వల్ల మాట్లాడే శక్తి పూర్తిగా పోయింది అంటే ఒక్క ముక్క కూడా మాట్లాడలేరా ఒక్క ముక్క కూడా కాదు కనీసం తన పేరు కూడా తాను చెప్పలేడు కాని ఇక్కడే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఒకటుంది సాక్రేనోమ్ డిడ్ యూ అనే ఒక ఫ్రెంచ్ బూతుపదాన్ని మాత్రం చానా స్పష్టంగా విపరీతమైన ఎమోషన్తో పలకగలిగేవాడు ఓ ఇదెలా సాధ్యం అంటే మెదడులో మాటలు పుట్టే భాగం దెబ్బతిన్నప్పుడు ఈ ఒక్క పదం మాత్రం ఎలా బయటకొస్తోంది అదే కదా అసలు ప్రశ్న మిగతా పదాలన్నీ తుడిచిపెట్టుకుపోయినా ఈ పదం ఎక్కడ దాక్కుంది అని శాస్త్రవేత్తలు దశాబ్దాల పాటు ఆలోచించారు దీనికి సమాధానం ఎప్పుడూ దొరికింది మరి పంతొమ్మిది వందల దొరికింది అప్పట్లో డయానా వాన్ లాంకర్ సిటిస్ అనే న్యూరోలింగ్వస్ట్ మరో పరిశోధన చేశారు ఆమె ఒక రైతును పరిశీలించారు స్ట్రోక్ కారణంగా ఆ రైతుకూడా తన మాటను పూర్తిగా కోల్పోయాడు ఓకే ఇందాకటి కేసులాగనే అన్మాట ఆ కనీసం ఈ రోజు వాతావరణం ఎలా ఉంది అని అడిగినా ఏమీ చెప్పలేడు కానీ ఎవరైనా అతని దగ్గరకు వచ్చి అప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ పేరు చెప్తే మాత్రం ఏం జరిగేది వెంటనే గాడ్డామెట్ అని చాలా కోపంగా అరిచేవాడు అరే అంటే ఆ రాజకీయ నాయకుడి మీద ఉన్న కోపం ఆ పదంతో ముడిబడి అలా బయటకొచ్చేసిందనమాట దీనిబట్టి చూస్తే మామూలు మాటలకీ ఈ బూతుపదాలకీ మెదడులో వేరే వేరే ధారులున్నాయా ఏంటి ఎగ్జాక్ట్లీ సరిగ్గా అదే అసలు పాయింట్ మనం మాట్లాడే సాధారణ వాక్యాలను మన మెదడులోని ఎడమభాగం అదే లెఫ్ట్ హెమిస్ఫియర్ నిర్మిస్తుంది అంటే వ్యాకరణం పదాల అమరిక లాంటివి ఎడమభాగం చూసుకుంటుందా అవునండే ఇప్పుడు ఉదాహరణకు నేను రేపు ఊరికి వెడుతున్నాను అని చెప్పాలనుకోండి ఏ పదం తర్వాత ఏ పదం రావాలి అనేది ఈ ఎడమభాగం ఒక ఇటుకమీద ఇటుక పెట్టి గోడ కట్టినట్లు నిర్మిస్తుంది కాని మెదడు కుడి భాగం పనితీరు పూర్తిగా భిన్నంగా ఉంటుంది కుడి భాగమంటే రైట్ హెమిస్ఫియర్ ఇదేంచేస్తుంది ఇది విడివిడి పదాలను కాకుండా మొత్తం భావాన్ని ఒకే ముక్కగా ప్రాసెస్ చేస్తుంది ఓకే ముక్కగా అంటే అదొక పాటలోని పల్లవిలాగానో లేదా ఒక కవిత్వంలాగానో ఫీలవుతుందన్న మీ ఉద్దేశ్యం కరెక్ట్ మెదడు కుడి భాగానికి గ్రామర్తో అసలు పానిలేదు పద్యాలు పాటలు మరియు ఈ నిషిద్ధ పదాలు అన్నీ ఈ కుడి భాగంలోనే నిక్షిప్తవై ఉంటాయి అంటే ఈ పదాలకొక అర్థం కంటే ఒక భావోద్వేగం ఎక్కువ ఉంటుందన్నమాట అవును అందుకే ఎడమ భాగం దెబ్బతని మాట పోయినవారిలోకూడా భాగం సురక్షితంగా ఉండటం వల్ల ఇలాంటి పదాలు అప్రయత్నంగా బయటకొస్తాయి ఓ ఇప్పుడర్ధమైంది అంతేకాదు ఈ పదాలు కేవలం కుడిభాగంనుంచే కాదు మెదడు లోపల చాలా లోతుగా ఉండే బేసల్గాంగ్లియా అనే ప్రాంతం నుంచి కూడా వస్తాయి ఈ బేసల్గాంగ్లియా అనేది మన శరీర కదలికలను నియంత్రించే భాగమని ఈ పరిశోధనల్లో ఎక్కడో చదివాను నేను మాటలకీ కదలికలకీ సంబంధమేమిటి మంచి ప్రశ్న బేసల్గాంగ్లియా అనేది మానవ క్రమంలో చాలా ప్రాచీనమైన మెదడు భాగం ఇది ప్రాథమికంగా కదలికలను కొన్ని భావోద్వేగాలను కంట్రోల్ చేస్తుంది ఓకే ఒక పనిని మనం పదే పదే చేసి అది అలవాటుగా మారితే దాన్ని బేసల్గాంగ్లియా స్టోర్ చేసుకుంటుంది ఉదాహరణకు టూరెట్ సిండ్రోమ్ అనే ఒక నరాల వ్యాధి గురించి మీరు వినే ఉంటారు అవును విన్నాను తమ ప్రమేయం లేకుండానే కండరాలను కదపడం లాంటివి చేస్తారు కదా కరెక్ట్ అందులో కొంతమందికి ఏంటంటే తమకు తెలియకుండానే విపరీతంగా బూతులు తిట్టేస్తుంటారు ఆ పదాలు వారి బేసల్ గ్యాంగ్లియా నుంచి ఒక అనివార్యమైన చర్యగా బయటకు తన్నుకొస్తాయి అంటే వాళ్ళు కావాలని ఆలోచించి మాట్లాడే మాట కాదది అస్సలు కాదు అదొక శారీరక కదలిక మెదడు లోపల జరిగే ఒక భౌతిక ప్రతిచర్య వండర్ఫుల్ అంటే ఒక బూతు పదాన్ని వాడటం అనేది ఆలోచించి ఒక వాక్యాన్ని నిర్మించడం లాంటిది కాదన్మాట ఒక రకంగా చెప్పాలంటే మనం నడుస్తూ నడుస్తూ పొరపాటున కాలు జారినప్పుడు బ్యాలెన్స్ కోసం చేతులు ఆటోమేటిక్గా ఎలాగైతే పైకి లేస్తాయో ఎగ్జాక్ట్లీ లేదా గొంతులేదైనా అడ్డుపడినప్పుడు అప్రయత్నంగా దగ్గు ఎలా వస్తుందో ఈ నిషిద్ధ పదాలను పలకడం కూడా మన శరీరంలో జరిగే ఒక ఫిజికల్ రిఫ్లెక్స్ లాంటిదే అనమాట నూటికి నూరు అది ఒక శారీరక ప్రతిచర్యలాంటిదే చూడండి బేసల్గాంగ్లియా నుంచి వచ్చే ఏ చర్యకైనా శరీరంలో తక్షణ మార్పులు తెచ్చే శక్తి ఉంటుంది తక్షణ మార్పులు వంటే అందుకే ఆ పదాలకు శారీరక నొప్పులను తగ్గించే సూపర్ పవర్ ఉంటుంది వెయిట్ వెయిట్ నొప్పులను తగ్గించే పవరుంటుందా అవునండి ఇది వినడానికి వింతగా అనిపించినా శాస్త్రీయంగా నిరూపించబడిన సత్యమిది రిచర్డ్ స్టీఫన్స్ అనే మానసిక శాస్త్రవేత్త చేసిన ప్రయోగాలు దీనికి అద్భుతమైన ఉదాహరణ ఆ ఆ ఐస్ వాటర్ ప్రయోగాల్కదా కోల్డ్ ప్రెషర్ ప్రయోగాలంటారు కదా దాన్ని ఆ ప్రయోగంలో ఏం చేశారంటే పరిశోధకులు కొంతమంది వ్యక్తులను తీసుకుని వారి చేతులను గడ్డకట్టే అంట చల్లగా ఉన్న మంచునీటిలో పెట్టమన్నారు ఆ నొప్పిని తట్టుకుంటూ ఎంతసేపు వారు ఆ నీటిలో చేయి ఉంచగలరో చూశారు కరెక్ట్ ఒకసారేమో టేబుల్ కుర్చీ లాంటి సాధారణ పదాలు పలుకుతూ చేపెట్టమన్నారు మరోసారి వారి ఇష్టమైన బూతుపదాన్ని గట్టిగా పలుకుతూ చేపెట్టమన్నారు ఫలితాలు చూస్తే ఆశ్చర్యం బూతులు తిట్టినప్పుడే ఎక్కువసేపు ఆ నొప్పిని భరించగలిగారు ఎగ్జాక్ట్లీ సాధారణ పదాలు పలికినప్పటికంటే నిషిద్ధ పదాలు గట్టిగా అరుస్తూ పెట్టినప్పుడు వారు చాలా ఎక్కువసేపు ఆ నొప్పిని తట్టుకోగలిగారు దీన్నే సైన్స్ భాషలో హైపో ఆల్జీజియా అంటారు హైపోఆల్జీజియా అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు నొప్పిని ఫీలయ్యే సెన్సార్స్ ఉంటాయి కదా వాటిని ఇది తాత్కాలికంగా ఆపేస్తుంది ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కాని ఇక్కడ నాకు లాజికల్ సందేహం వస్తోంది చెప్పండి ఇప్పుడు ఒక పదాన్ని గట్టిగా కోపంగా అరిస్తే శరీరంలో ఎనర్జీ వస్తుంది కాబట్టి బహుశా నొప్పి తగ్గుతుందేమో ఒకవేళ నేను కోపంలో టమాటా అనో కుర్చీ అనో గట్టిగా అరిచినా అదే ఎఫెక్ట్ ఉంటుందా దానికి కూడా ఎనర్జీ వస్తుందేమో కదా రాదా పోనీ పలకడానికి గట్టిగా ఉండే పీ టీ కే లాంటి అక్షరాలతో వచ్చే వల్ల ఈ ఎఫెక్ట్ వస్తుందా పరిశోధకులు కూడా సరిగ్గా ఆ శబ్దాల్లో ఏమైనా మ్యాజిక్లాగే ధ్వనించేలా కొన్ని కొత్త పదాలను సృష్టించారు ఎలాంటి లాభం లేకపోయింది ఆ కొత్త పదాలను అరిచినప్పుడు వాళ్లలో ఆ హైపోయాల్జీసియా ఎఫెక్ట్ ఏమాత్రం కనిపించలేదు దీని బట్టి అర్థమయ్యేదేంటే శక్తి ఆ పదాల శబ్దంలో లేదు మరెక్కడు ఆ పదాలకు మన మెదడులో ఉన్న ఇమోషనల్ కనెక్షన్లోనే ఆ శక్తి దాగి ఉంది వా అసలు ఈ పదం పలకగానే శరీరంలో లోపల మెకానిజం ఏం జరుగుతుంది ఆ పెయిన్ ఎలా కంట్రోల్ అవుతోంది బూతులు తిట్టడం అనేది మెదడులో ఒక రకమైన ఎమోషనల్ అలార్మ్ మోగిస్తుంది ఆ పదం పలకగానే మన నాడీ వ్యవస్థ వెంటనే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళుతుంది అడ్రినలిన్ రష్ లాంటిదా అవును అడ్రనలిన్ హార్మోన్ అమాంతం రక్తంలోకి విడుదలవుతుంది గుండె వేగంగా కొట్టుకుంటుంది కండరాలకు రక్తం సరఫరా పెరుగుతుంది అదే సమయంలో ఈ మార్పుల వల్ల చర్మం దగ్గరుండే పెయిన్ రిసెప్టార్స్ అంటే నొప్పిని గ్రహించే నరాలు మెదడుకు పంపే సిగ్నల్స్ తాత్కాలికంగా బ్లాక్ అవుతాయి అంటే ఒక రకంగా మన సొంత శరీరంలో తయారయ్యే పెయిన్ కిల్లర్ లాంటిదన్నమాట ఖచ్చితంగా వ్యాయామం చేసేటప్పుడు కూడా ఈ పదాలు వాడితే చేతి పట్టు బలం పెరుగుతాయని నిరూపితమైంది అయితే రోజు మాటమాటకు బూతులు తిట్టే వాళ్లకి కూడా ఈ పెయిన్కిల్లర్ ఎప్పుడూ పనిచేస్తుందా ఇక్కడే ఒక చిన్న ట్విస్టుందండి రోజు విపరీతంగా వాడే అలవాటున్నవారికి అంటే హ్యాబిచ్యువేషన్ ఉన్నవారికి ఈ శక్తి పెద్దగా పనిచేయదు ఓ ఎందుకని ఎందుకంటే వాడివాడి ఆ పదాలకుండే ఆ షాక్వాల్యూ వారి మెదడులో తగ్గిపోతుంది షాక్వాల్యూ తగ్గితే అడ్రినలిన్ కూడా రిలీజవ్వదు సో ఆ ఎమర్జెన్సీ కోసం వాటిని దాచుకోవడమే మంచిది హాహాట్ అంటే ఆ పదాలకు మనం మెదడు ఇచ్చినా ఎమోషనల్ ట్యాగ్ ఉంటేనే అవి పనిచేస్తాయి ఇది వింటుంటే నాకు ఒక సరదా సంఘటన గుర్తొస్తోంది చెప్పండి మనందరికీ తెలిసిందే వేరే భాష నేర్చుకునేటప్పుడు ముందుగా ఆ భాషలోని బూతు పదాలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు కదా జనాలు కానీ వాళ్లు ఆ భాషలో తిడుతుంటే వినడానికి చాలా రోబోటిక్గా ఎలాంటి ఎమోషన్ లేకుండా అనిపిస్తుంది అచ్చం ఇలాంటిదే ఒక టెన్నిస్ ప్లేయర్కి కూడా జరిగింది కదా పరిశోధనల్లో అవును ఎమ్మార్ రాడుకాను అనే క్రీడాకారిణి విషయంలో జరిగింది ఆమె ఇటలీలో ఒక మ్యాచ్ తర్వాత టీవీలో ఇంటర్వ్యూ ఇస్తోంది అప్పటికప్పుడే ఎవరో ఆమెకొక ఇటాలియన్ పదం నేర్పించారు ఇంటర్వ్యూలో ఆమె ఏమాత్రం సంకోచం లేకుండా కేక్ అని అనేసింది దానర్థమేంటే ఇంగ్లీష్లో వాడే అత్యంత తీవ్రమైన ఎఫ్ వర్ల్డ్ లాంటిది అక్కడున్నవాళ్లంతా షాకయ్యారు కాని ఆమెకది బూతు అని తెలియదా తెలీదు ఆమె ముఖంలో ఎలాంటి ఎమోషన్ లేదు కనీసం తప్పు మాట్లాడానన్న ఫీలింగ్ లేదు ఎందుకంటే ఆ పదం వెనుకున్న ఎమోషనల్ బరువు ఆమె మెదడికి తెలియడు ఆహా అంటే వేరే భాషలో ఆ కోడింగ్ ఉండదన్మాట ఖచ్చితంగా మనం మాతృభాషలో అంటే పుట్టినప్పటినుంచి పెరిగిన భాషలో బూతులు తిట్టినప్పుడే మెదడులో బలమైన రియాక్షన్ వస్తుంది వేరే భాషల్లో తిడితే ఆ స్థాయి ఎమోషన్ండదు మరి ఈ ఎమోషనల్ కోడింగ్ మన మెదడిలోని అలారం సిస్టమ్ను ఎలా ట్రిగ్గర్ చేస్తుంది ఇక్కడా అమిగ్డాలా పాత్ర చాలా కీలకం అమిగ్డాలా అనేది మెదడు లోపల ఉండే ఒక చిన్న బాదం గింజలాంటి భాగం ఇది మన చుట్టు ఏదైనా ప్రమాదముందేమో అని పసిగట్టే సెక్యూరిటీ అలారం ఎవరైనా నిషిద్ధపదాలు వాడగానే ఈ అమిగ్డాల వెంటనే అలర్టవుతుంది ఓకే వాతావరణం వేడెక్కింది ప్రమాదం పొంచివుంది అని శరీరానికి సిగ్నల్ ఇస్తుంది ఆ సిగ్నల్ రాగానే మన చర్మం యొక్క విద్యుత్వాహకత అదే స్కిన్ కండక్టెన్స్ రేటు హృదయస్పందన రేటు పెరుగుతాయి మైక్రోసెకండ్స్ లో జరిగిపోతుందన్నమాట ఇదంతా అంటే ఇది మన కంప్యూటర్లోకొచ్చే వైరస్లాంటిదా మనం సిస్టంలో వేరేదో ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు సడన్ గా వైరస్ వస్తే సిస్టమంతా ఎలా ఫ్రీజ్ అవుతుందో ఈ పదాలు వినగానే బ్రెయిన్ కూడా అటెన్షన్ మొత్తం వాటిమీదే పెడుతుందా అద్భుతమైన పోలిక ఇది ఎమోషనల్ స్ట్రూప్ టాస్క్ అనే ప్రయోగంలో మనం చూసేది సరిగ్గా ఇదే ఎమోషనల్ స్ట్రూప్ టాస్క్ ఇందులో ఏం చేస్తారు ఈ ప్రయోగంలో వ్యక్తులకు కంప్యూటర్ స్క్రీన్ మీద రంగురంగుల అక్షరాలతో కొన్ని పదాలు చూపిస్తారు వారు ఆ పదమేమిటో చదవకూడదు కేవలం ఆ అక్షరాల రంగును మాత్రమే చెప్పాలి ఉదాహరణకు ఆపెల్ అనే పదం ఆకుపచ్చ రంగులో ఉంటే వాళ్లు ఆకుపచ్చ అని చెప్పాలి ఇది మామూలు పదాలకు చేయడం సులువే కాని ఈ మధ్యలో అకస్మాత్తుగా ఒక బూతుపదం గనిపించగానే వాళ్ల మెదడు ఆగిపోతుందా అవును రంగును గుర్తుపట్టడానికి వారికి ఎక్కువ సమయం పడుతుంది మెదడు ప్రాసెసింగ్ స్లో అయిపోతుంది ఎందుకంటే పరిణామక్రమంలో రంగుల కంటే ప్రమాదాలను పసిగట్టడానికే మన మెదుడు ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి ఏకాగ్రత మొత్తం దానిమీదే పడుతుందనమాట వేరే దేనిపైనా శ్రద్ధ పెట్టనివ్వదు ఈ స్ట్రూప్ టాస్క్ గురించి వింటుంటే నాకు రోజువారీ ట్రాఫిక్ గుర్తొస్తోంది ఎలాగూ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోకస్ మొత్తం రోడ్డు మీదే ఉండాలి కానీ ఎవరైనా అకస్మాత్తుగా అడ్డంగా వస్తే ఆ ఏకాగ్రత మొత్తం చెదిరిపోయి అప్రయత్నంగా నోట్లోంచి బూతులొచ్చేస్తుంటాయి కదా సోర్స్ మెటీరియల్లో ఉన్న రొమేనియన్ డ్రైవర్ల స్టడీ దీని గురించే కదా మాట్లాడేది అవునండి ట్రాఫిక్ సైకాలజీలో ఇదొక కీలకమైన అధ్యాయం డ్రైవింగ్ అనేది నిరంతరం ఏకాగ్రతను కోరుకునే పని ఈ అధ్యయనంలో రొమేనియాలోని డ్రైవర్లను పరిశీలించి వారు ముఖ్యంగా మూడు సందర్భాల్లో ఎక్కువగా బూతులు వాడుతున్నారని గుర్తించారు ఆ మూడు సందర్భాలేమిటో నేను చెప్పనా మొదటిది పాదచారులు రోడ్డు నియమాలు ఉల్లంఘించి అకస్మాత్తుగా కారు కడ్డంగా వచ్చినప్పుడు కదా అవును కరెక్ట్ రెండవది ట్రాఫిక్ రూల్స్ ప్రకారం వీరికి దారి ఇవ్వాల్సున్నా వేరే డ్రైవర్లు దారి ఇవ్వకుండా ముందుకెళ్లినప్పుడు ఇక మూడవది అక్రమంగా రోడ్డుమీద పార్క్ చేసిన కార్ల వల్ల గంటల తరబడి ట్రాఫిక్ జామైనప్పుడు ఎగ్జాక్ట్లీ ఇవే ఆ మూడు సందర్భాలు ఈ పరిస్థితులు ఎవరికైనా విపరీతమైన చిరాకు తెప్పిస్తాయి కదా అయితే ఇక్కడ నాకు చాలా విచిత్రంగా అనిపించిన విషయం ఒకటుందండి పరిశోధనల్లో ఏంటది ఈ మూడు సందర్భాల్లోనూ డ్రైవర్లు నోరు పారేసుకున్నారు అది కామన్ కాని అక్రమంగా పార్క్ చేసిన కారు మీద అరిచినప్పుడు వారి కోపం ఏమాత్రం తగ్గలేదట అలాగే దారి ఇవ్వనప్పుడు అరిచినా కోపం తగ్గలేదట కేవలం పాదచారులు అడ్డంగా వచ్చినప్పుడు వాడే బూతులు మాత్రమే డ్రైవర్ల కోపాన్ని ఒత్తిడిని తగ్గించాయి అని రీసెర్చ్ చెప్తోంది ఇదెలా సాధ్యం పార్క్ చేసిన కార్ మీద అడిస్తే కోపమెందుకు తగ్గలేదు ఇది చాలా సూక్ష్మమైన పాయింట్ అండి ఇక్కడ మనం సడన్ థ్రెట్ అంటే అప్పటికప్పుడు ఏర్పడే ఆకస్మిక ప్రమాదం గురించి అర్థం చేసుకోవాలి ఒక కారు అడ్డంగా పార్క్ చేసి ఉంటే అది మనకు దూరం నుంచే కనిపిస్తుంది అవును దానివల్ల చిరాకొస్తుంది ఆఫీస్కి లేటవుతుందేమో అన్న ఫ్రస్ట్రేషన్ వస్తుంది కాని ప్రాణాపాయం ఉందదు కాని స్పీడ్లో వెళ్తున్నప్పుడు అకస్మాత్తుకు ఒక మనిషి కారుకు అడ్డంగా వస్తే ఆ సెకండ్ లో జరిగే బ్రెయిన్ రియాక్షన్ పూర్తిగా వేరు ఆ క్షణంలో గుండె ఆగినంత పనవుతుంది కదా ఖచ్చితంగా ఆ భయానికి వెంటనే బ్రేక్ వేస్తారు యాక్సిడెంట్ అవుతుందన్న ఆందోళన అమిగ్డలాను పీక్ స్థాయికి తీసుకెళ్తుంది ఆ క్షణంలో వచ్చే కోపం మామూలు కోపం కాదు అది తీవ్రమైన భయంతో కూడిన కోపం అంటే ఒక ప్రెషర్ కుక్కర్ లాగా అనమాట ఆ తీవ్రమైన ఎమోషనల్ ప్రెషర్ను బయటకు పంపడానికే ఆ పదాలు ఒక సేఫ్టీ వాల్వులాగా పనిచేస్తాయా అవును ఆ అరుపుతో ఉపశమనం అంటే క్యాథార్సిస్ జరుగుతుంది ప్రాణాపాయం తప్పిందన్న భావన ఆ ఒత్తిడి ఆ ఒక్క పదంతో గాలిలోకి కలిసిపోతాయి అందుకే పాదచారుల విషయంలోనే అది కోపాన్ని తగ్గించే సాధనంగా పనిచేసింది దీన్ని వివరించడానికి మనస్తత్వ శాస్త్రంలో ఇంకొక సిద్ధాంతం కూడా ఉంది ఏంటది ఈగో డిప్లీషన్ మనం గంటల తరబడి డ్రైవ్ చేస్తున్నప్పుడు మెదడు తనను తాను నియంత్రించుకోవడానికి చాలా శక్తిని ఖర్చు చేస్తుంది డ్రైవర్లు అప్పటికే అలసిపోయి ఉన్నప్పుడు వారి సెల్ఫ్ కంట్రోల్ బ్యాటరీ డెడ్ అయిపోతుంది అలాంటప్పుడు వారి నెగటివ్ ఎమోషన్స్ చాలా సులభంగా ఇలాంటి పదాల రూపంలో బయటపడతాయి ఇదంతా వింటుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందండి ఒక చిన్న పదం వెనుక ఇంత సైన్స్ ఇంత న్యూరాలజీ ఉందా అనిపిస్తోంది బూతులు మాట్లాడటం అనేది కేవలం కోపం మాత్రమే కాదు అదొక సంక్లిష్టమైన నాడీ సంబంధిత శారీరక ప్రక్రియ అన్నమాట అవును ఇది మన నొప్పిని తగ్గిస్తుంది బలాన్ని ఇస్తుంది ట్రాఫిక్ లాంటి పరిస్థితుల్లో మానసిక భారాన్ని దించేస్తోంది మన ఎవల్యూషనరీ డిజైన్లో ఇవి యొక్క రక్షణ కవచంగా ఎలా మిగిలిపోయాయో ఈ చర్చ స్పష్టంచేస్తోంది నిజమే అయితే ముగింపులో మనం ఇంకొక ఆసక్తికరమైన కోణాన్ని కూడా ఆలోచించాలండి ఏంటది ఇదంతా ఎలా సాధ్యమవుతోంది ఒక సాధారణ పదానికి లేని శక్తి వీటికి ఎలా వస్తోంది దీనికి ప్రధాన కారణం ఎవర్సువ్ క్లాసికల్ కండిషనింగ్ చెప్తున్నాయి అంటే చిన్నప్పుడు జరిగే సంఘటనలకు సంబంధించిన ఇది అవునండి ఒక పిల్లాడు మొదటిసారి ఎక్కడో ఒక బూతుపదం విని ఇంట్లో వాడినప్పుడు ఏమవుతుంది తల్లిదండ్రులు వెంటనే కఠినంగా శిక్షిస్తారు కోప్పడతారు కదా పదే పదే వాడినప్పుడు ప్రతిసారి ఒక నెగటివ్ వాతావరణం ఎదురవుతుంది ఆ శక్తి ఎక్కడ్నుంచో రాలేదు మనమే దాన్ని సృష్టించాం వావ్ ఇది చాలా ఆలోచించాల్సిన ప్రశ్నను లేవనెత్తుతుందండి ప్రస్తుత ఆధునిక సమాజంలో పేరెంటింగ్ స్టైల్స్ మారిపోయాయి పిల్లలను మునుపడిలా కఠినంగా దండించడం లేదు మరోవైపు ఇంటర్నెట్ కారణంగా సమాజం కూడా ఈ నిషిద్ధ పదాలకు అలవాటు పడిపోతుంది అవును వాటి షాక్వాల్యూ తగ్గిపోతుంది అదే కదా అలాంటప్పుడు భవిష్యత్ తరాలకు చిన్నతనంలో ఆ కండిషనింగ్ జరగపోతే ఈ పదాల వల్ల వచ్చే ఆ నొప్పిని తగ్గించే సూపర్ పవర్ రాబోయే తరాల్లో పూర్తిగా అంతరించిపోతుందా బహుశా మన తరాలకే ఈ అడ్వాంటేజ్ పరిమితమైపోతుందేమో నిజంగా ఆలోచించాల్సిన విషయమేది ఏదేమైనా ఇకపై ఎవరికైనా కాలికి దెబ్బ తగిలినప్పుడు అప్రయత్నంగా ఆ పదం బయటకు వస్తే వారు తమను తాము తప్పుబట్టుకోవాల్సిన అవసరం లేదు అది మెదడులోని అమెగ్డలా బేసల్ గ్యాంగ్లియా ఆ క్షణంలో నొప్పిని తగ్గించడానికి చేసిన ఒక అద్భుతమైన ప్రయత్నంగా భావించవచ్చు మరొక అద్భుతమైన విశ్లేషణతో మళ్లీ కలుద్దాం